కాబట్టి సు సతం ప్రతిదినము యోగ్యమైన సమయంలో తెల్లవారు సాము బెస్ట్ అందరూ పడుకుని నిద్రపోతూ ఉంటారు మనం లేచేసి చక్కగా ముఖ ప్రక్షాళన పూర్తి చేసుకుని అవసరమైతే ఒకప్పు చాయో కాఫీ తాగేసి ధ్యానానికి కూర్చుని ధ్యానం అయిన వెంటనే కాఫీ తాగుతాను అని కూర్చుంటాడు అవి కొల్లి ఎప్పుడూ ధ్యానం చేయకూడదు ధ్యానం అయిన తర్వాత మీరు ఏం చేస్తారో ప్లాన్ చేసి ధ్యానం చేయకూడదు పైగా ఎలా చేయాలి ధ్యానం అంటే అంతకుముందు ఏమైనా మైండ్లో ప్లాన్స్ ఉంటే వాటిని అన్నింటినీ డ్రాప్ చేసి ధ్యానం చేయాలి లేకపోతే ఏమవుతుంది ధ్యానం పదిహేను నిమిషాలు చేస్తాను ఆ తర్వాత కాఫీ తవ్వుతాను అని వీడి పుట్టుచుంటే కొద్దిసేపు అవగానే వాటికి సెవెన్ ఎయిట్ మినిట్స్ తగి ఉంటుందేమో అనిపిస్తుంది ఇంకొక సెవెన్ మినిట్స్ తర్వాత కాఫీ పెట్టుకుని ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా తయారవుతుంది మనస్సు సెవెన్ ఎయిట్ మినిట్స్ అవ్వదు తీరా వాచి చూస్తే మనస్సు ఉండబట్టలేదు ఎంత టైం అయిందని వాచి చూస్తే టూ అండ్ హాఫ్ మినిట్స్ అయి ఉంటుంది కాబట్టిలానింగ్ ఏమి ఉండకూడదు సతతం దాని చేతనే ధ్యానము చాలా సూక్ష్మంగా ఉంటుందండి సుసూక్ష్మం దాన్ని వెరీ ప్రాక్టికల్ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఒక నర్స్ ఇంజక్షన్ చేశారు నేను చూసాను కొంతమంది ఇంజక్షన్ చేస్తే గంట దాకా నొప్పి అలాగే ఉండిపోతుంది వారు ఇంజక్షన్ చేశారు నాకు నర్సు ఏదో ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది చేశారు ఈ షర్టు పైకి ఇస్తానంటే అక్కడ లేదండి స్వచ్ఛమైన షర్ట్లు వేసుకున్నారా మీరంటే ఆ స్వచ్ఛమైన ఏం పర్వాలేదు ఇంజక్షన్ అయిపోయిందా అని నేను అడిగాను అండి అయిపోయిందా ఇంజక్షన్ చేయడం అంటే అయిపోయింది అబ్బా అంత చక్కగా ఇంజక్షన్ చేస్తాను ఆ సూక్ష్మంగా ఉంటుంది ఆ పని ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి ఆ విధంగా ధ్యానము కాబట్టి ఫిజికల్ యాక్షన్ అంత సూక్ష్మంగా ఉంటే మీరు ధ్యానం ఇంకెంత సూక్ష్మంగా ఉంటుందో చూడండి కాబట్టి ధ్యానంలో కిటుకులు ప్రతి చిన్న అంశాన్ని మనస్సు పెట్టి గ్రహించి అనుభవంలో దాన్ని ప్రాక్టీస్ చేసి తెలుసుకుని మనిషి ఆ విధంగా ధ్యానంలో గ్రో అవ్వాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఎఫర్ట్ అదేమీ అంత సరళమైండ్ కాదు కానీ ఫిజికల్గా ఏమీ ఉండదు బయటికి కనపడేది ఏమీ ఉండదు కానీ లోపల గ్రోత్ మటుకు చాలా కాషస్గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత దాని మీద దట్ పెర్సివియరెన్స్ అంటారు అంటే దాన్ని పట్టు పట్టాలనే దాన్ని విదిలిపెట్టే కొడు ధ్యానానికి ఓ వేమన గారి పద్యం ఉంటుంది అది మంచి ఉపయోగపడుతుంది పట్టు పట్ట పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడిచుట కంటే మేలు విశ్వదాభిరామ విధురవేమ అది ఆ పద్యం ఉపయోగపడుతుంది ఆ విధంగా ఇంక ఇప్పుడు ధ్యానాన్ని మేము పట్టుకున్నాము భగవద్గీత ధ్యానము దీన్ని ఇంకా ఈ జీవితం అయ్యి పూర్తి అయ్యే వరకు కూడా వదిలిపెట్టేది లేదు అలా పట్టుకోవాలి పట్టుకుంటే ఆరంభంలో మీకు ముందే చెప్పేస్తున్నాను నేను ఆరంభంలో ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంటుంది ధ్యానంలో మీకు క్విక్ ప్రోగ్రెస్ రాదు ఆరంభంలో కానీ తర్వాత తర్వాత మంచి ప్రోగ్రెస్ మీకు తెలియకుండానే మీ జీవితంలో అత్యద్భుతమైన మార్పులు వచ్చేస్తాయి మీకు ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఎంత పోతుంది ఒక ఒక సవకాశత్వము ఒక సమాధానము ఒక నిశ్చలత స్థిరంగా ఉండటము ఇవన్నీ కూడా క్రమంగా మనుషుల్లో వచ్చేస్తాయి మనుషులు మార్పులు వస్తాయి చాలా అద్భుతములైన మార్పులు వ్యక్తిత్వంలో వస్తాయి కాబట్టి చాలా పవర్ఫుల్ మెథడ్కి దీన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ప్రతిదినూ చేయాలి నాగాలు పెట్టకూడదు ఇప్పుడు పని మనిషి రోజులకు మీరు కుదుర్చుని మీరు పొద్దున్నే వచ్చి అమ్మాయి వచ్చి మొత్తం అంతా పని చేస్తుంది అనుకున్నప్పుడు ఆవిడ రావడం మానేసింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు చాలా తిట్టుకుంటూ విసుక్కుంటూ చికాకు పడుతూ ఇలాగే మానేస్తూ ఉంటుందని కోప పడుతూ ఆ గిన్నె వెన్నుతో ఉంటారు మొన్న కనపడగానే మొట్టమొదటి ఏమంటారు ఏ నిన్న ఎందుకు రాలేదు అని అడుగుతారు ఏమంటాయి పని మనిషి మరి ధ్యానానికి ఆ యాటిట్యూడ్ రావాలని నేను చెప్పేది పని మనిషికి వాళ్ళకి సెలవులు వస్తే మంచిది ఆ పని మనం చేసుకోవచ్చు చేసుకుంటే మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం కానీ ధ్యానం దగ్గర మటుకు అలాంటిది చేయకూడదు నాగాలు కట్టడం అంటారు అంటే మధ్యలో స్కిప్ చేసేస్తే వెళ్ళడం అలా చేయకూడదు ధ్యానం మిస్సు కాకూడదు ధ్యానానికి ఇంకే భయంకరమైన నియమాలు ఏంటో చేసుకోకర్లేదు నీవు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ధ్యానం చేసుకోవడం కానీ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి ఉదాహరణని కడుపు భోజనం చేసి ధ్యానాన్ని కూర్చుంటే ధ్యానం వర్క్అవుట్ కాదు ధ్యానము ఇట్ ఈస్ హై ఎనర్జీ ఎఫర్ట్ భోజనం చేసిన వెంటనే మొత్తం ఎనర్జీ అంతా స్టొమక్కి పోతుంది డైజెషన్కి అంచేతనే భోజనం చేసిన వెంటనే కురుకుబాట్లు వస్తాయి నిద్ర వస్తుంది ఎందుకని బాడీలో ఉన్న ఎనర్జీ అంతా స్టొమక్కి పోతూ ఉంటుంది డైజెషన్కి దాంతో మిగతా బాడీ అంతా కూడా ఇట్ రిక్వైర్స్ రిలాక్సేషన్ ఇట్ వాన్స్ టు గోటు స్లీప్ నిద్రలోనే మీకు జీర్ణం అవుతుంది అన్నం ఎందుకంటే ఎనర్జీ అంతా డైవర్ట్ అవుతుంది కాబట్టి భోజనం చేసిన మీరు ధ్యానము హై పవర్ హై పవర్ ఎఫర్ట్ అది చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ధ్యానము ఇలా నిటారుగా కూర్చుని చలనము లేకుండా దేహంలో చలనం ఉండకూడదు మనస్సులో చలనం ఉండకూడదు కట్టేసినట్టు అయిపోవాలి మనస్సు దేహం దేహం కూడా దేహంతో బిగినవుతుంది మనస్సుతో అంతమవుతుంది ఆ స్థితి ఇట్ ఈస్ హై ఎనర్జీ స్టేట్ ఇటు అది అది ఎక్కువసేపు మెయింటైన్ చేయాలంటే బాడీ లైట్గా ఉండాలి పడుపు భోజనం చేసిన తర్వాత ధ్యానం కాదు కొంచెం లైట్గా తిన్న తర్వాత ధ్యానమైనా పర్వాలేదు కాబట్టి అటువంటి ధ్యానోపయోగి నియమాల్ని పాటిస్తే స్థరపడుతుంది అంతేగాని ఇంకా అక్కడ నుంచి మొత్తం మనకున్న ఛాదస్త దాన్ని ఎత్తిమీద వేసేస్తే ఆ ధ్యానం ముందుకు సాగదు కాబట్టి యథోచితమైన సమయాన్ని మనం చూసుకుని ఏనాడు మిస్ కాకుండా ధ్యానం చేస్తూ ఉండాలి ఈ ధ్యానంలో దేని మీద మనస్సు ఏకాగ్రం చేయాలి మనస్సుతో మీరు పరిశీలించాలి మనస్సుని ఏకాగ్రం దేని మీద మనస్సు మీద మీరు ఏకాగ్రించ మీరు వేరు మీ మనస్సు వేరు ఇది ఒక ఫండమెంటల్ రూల్ నేను మీకు రూల్ చెప్తాను మీరు గుర్తు పెట్టుకోండి నెంబర్ వన్ యు ఆర్ నాట్ యువర్ బాడీ అది విని మీరు కంగారు పడిపోతే ఏంటంటే ఇలా చెప్పేస్తున్నాయి ఇలాంటి కొత్త కొత్త పిచ్చి పిచ్చి విషయాలు చెప్తున్నాడే నేను కంగారు పడొద్దు ఏమైపోదు బాడీకి ఏమైపోదు మీరేం చింత యు ఆర్ నాట్ యువర్ బాడీ ఐడెంటిఫికేషన్ వల్ల సమస్యలన్నీ వస్తాయి ఐడెంటిఫికేషన్ లేకుంటే దేహం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది నెంబర్ వన్ రూల్ ఏంటి యు ఆర్ నాట్ యువర్ బాడీ బాడీని నేను అనకూడదు ఎప్పుడు బాడీని ఇది అనాలి ఇది ఇదం శరీరం అనాలి ఎందుకంటే దేహం అంటే వస్త్రం లాంటిది ఇది నేను అంటారా నాదని అంటారా అండి నేను అనకూడదు దీన్ని ఉద్యమ చేసుకున్న కండువాని అదే కాదండి చాలా ఖరీదండి పదివేల రూపాయల కండువా జరిగి అప్పుడు కూడా నేను అనకూడదండి ఎంత ఖరీదైన వేలు అనకూడదు నాదనాలి దేహం కూడా అలాంటిదే వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ దేహాన్ని వస్త్రంతో పోల్చారు ఈ వస్త్రం పోతే ఇంకో వస్త్రం వస్తుంది వస్త్రాన్ని పట్టుకుని నేను అనకూడదు అలాగే దేహాన్ని పట్టుకుని నేను అనకూడదు అది మొదటి సూత్రం ఎప్పుడు దేహాన్ని పట్టుకుని ఇది ఇదం శరీరం పదమూడో అధ్యాయం మొదటి శ్లోకం ఇదం శరీరం ఈ దేహము అనాలి అంతే నేను దేహము అనకూడదు మనస్సులో అనుకోకూడదు పైఖండం కాదు పాయింట్ మనస్సులో కూడా ఆ యాటిట్యూడ్లో చేంజ్ రావాలి చాలా సూక్ష్మమైన మార్పు కఠినమైన మార్పు ఆ మార్పు మీరు తీసుకురావాలి నెంబర్ వన్ నెంబర్ టూ యు ఆర్ నాట్ యువర్ మైండ్ మీరు అర్థం చేసుకోవాలి మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మీరు దేన్ని కూడా మీరు బ్లాక్ చేయొద్దు మెంటల్ బ్లాక్ చేయొద్దు అంటే మెంటల్ బ్లాక్ అంటే ఎలా ఉంటుంది ఏది లేదునా అని మీ మనస్సులో పైకి అనరు మీరు మొహమాటానికి పైకి అనరు కానీ మీ లోపల అలా అనుకుంటారు అది మెంటల్ బ్లాక్ ఇంకా నేను చెప్పింది మీ మనస్సులో ప్రవేశించరు చేతిలో ప్రవేశిస్తుంది మనస్సులో ప్రవేశించదు ఓపెన్ ఉండాలి ఓపెన్ మైండ్ మీరు నా గురించి మీరు ఏమీ మనస్సులో పెట్టుకోకండి ఈయన బాగా చెప్తాడని కానీ బాగా చెప్పడం కానీ అవేమీ పెట్టుకోద్దు ఏమిటి వస్తుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీదే వాట్ ఈజ్ సెడ్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ హూ సెడ్ ఇట్ హూ లేడు ఓన్లీ వాడితే ఉంది కాబట్టి ఆ తత్వాన్నే తెలుసుకోవాలి తప్ప మనిషి ఏమీ లేదు మనిషిలో ఏమీ విశేషం లేదు తత్వంలోనే విశేషం ఉంటుంది అటువంటి ఓపెన్ మైండ్ ఉండాలి అటువంటి ఓపెన్ మైండ్ లేకపోతే మీకు శాస్త్రం అవగాహనకు రాదు అస్టు సో యు ఆర్ నాట్ యువర్ మైండ్ అది రెండో ప్రిన్సిపల్ మీరు మీ మనస్సు కాదు కాబట్టి నేను అడుగుతాను చెప్పండి మీ మనస్సుని మీరు చూడగలుగుతారో చూడలేరా చూడగలుగుతారు యూ కెన్ వాచ్ యువర్ మైండ్ అంటే అర్థం ఏంటి మీరు వాచ్ చేసేవారు మైండ్ వాచ్ చేయబడేది వివేకం వచ్చేసింది కదా ఆ భేదం తేడా వచ్చేసింది కదా కాబట్టి మనస్సుని వాచ్ చేయండి వాచ్ యువర్ మైండ్ కొంతమంది ఏం చేస్తారంటే కిటికీ దగ్గర కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని వాచ్ చేస్తూ ఉంటారు అలాగే అలవసరం అలాగే ఏదో చేస్తూ ఉంటారు అనవసరం ఇప్పుడు ఎవళ్ళ పనులు వాళ్ళు ఉంటారు ఏం చేస్తూ ఉంటారు ఏదో సంస్ట్ ఏదో చేస్తూ ఉంటారు ఏ సంసారంలో అలాగే ఉంటుంది ఏదో చేస్తూ ఉంటారు మీరు ఇంకో వాచ్ చేయక్కర్లేదు అలాగే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారనో చూపు వేసేది అది కూడా అనవసరం ఏది చేసుకునే వాళ్ళకి మంచి చేసుకుంటే మంచి అనుభవిస్తారు మంచి చేసుకోకపోతే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవకే అప్పుడు ఈ బాధే ఎవరికి పోయిందో వాళ్ళు చేసుకుంటారు చేసుకునేవాడి వాళ్ళని గురించి పట్టించకూడదు మీ మనస్సును మీరు వాచ్ చేయండి ఎదుటి వాళ్ళని వాచ్ చేయాలని ట్రై చేసే మనస్సుని వాచ్ చేయండి అప్పుడు అది ఏమవుతుంది ఎదుటి వాళ్ళని వాచ్ చేయాలని ట్రై చేయడం మానేస్తుంది వాచ్ యువర్ మైండ్ అలాగ వాచ్ చేస్తూ ఉండాలి మైండ్ అని అదే అంతమర్శంకర్లు అంతఃకరణం ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు సచ్చిదానంద ఆత్మ మీ చేత మీరు చూస్తే మీ చేత చూడబడేది సచిదానంద ఆత్మ అవ్వదు సూచీవాని యొక్క యథార్థ స్వరూపమే సచిదానంద ఆత్మ కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణము అంటే మనస్సు దాన్ని మీరు ఏకాగ్రం చేసుకోవాలి మీకు మనస్సు గురించి ఒక రహస్యం చెప్తున్నా మీరు వినండి మీ మనస్సు అల్లకల్లోలంగా ఉన్న క్షణంలో వెంటనే నేను చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని ఆ మనస్సుని కలు నిటారుగా కూర్చుని ఆ మనస్సుని వాచ్ వాచ్ ది మైండ్ ఎప్పుడైనా సరే నేను వాచ్ ది మైండ్ అనగానే మీకు వెంటనే ఓ ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులోంచి వస్తుంది మరి మనస్సు అంటే అలాగే ఉంటుంది మనస్సు ఏమంటుంది అంటే హౌ అనడు అదేలాగా కొంతమంది ప్రతిదానికి అదే అలాగా అంటూ ఉంటారు అది అదేదో అదేలాగనో ఏదో సంథింగ్ లైక్ దాట్ సో దేట్ కమ్అట్ విత్ క్వశ్చన్ అదేలాగా సో మనస్సుని వాచ్ చేయండి అది ఎలాగా అలా ప్రశ్నలు వస్తే కూర్చుంటే మీరు వాచ్ చేయలేరు ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ ఐడెంటిఫైయింగ్ విత్ ది మైండ్ సో డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ డోంట్ ఆస్క్ హౌ జస్ట్ ట్రై ఇట్ అంటే వాళ్ళు మూసుకుని నిటార్గా కూర్చుని మనస్సుని వాచ్ చేయటం ట్రై చేయండి అంతే ట్రైయింగ్ ఈజ్ ది ఆల్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది ఈత కొట్టడం ఎల్లాగా ఈత కొట్టాలండి ఈత ఈత నేర్చుకోండి అది ఎల్లాగా అది ఎలాగా అంటే ఎలాగే దిగి దిగి కొడుతుంటే వస్తుంది దిగి చేతులు ఇలా ఇలా ఆడించండి నేను చెప్పాను అనుకోండి మీకేం తెలిసినట్టు మీరు నీళ్లలో పడిపోయి ఇంకా అప్పుడు వచ్చేస్తున్నారు యూ ట్రై టు స్విమ్ యూ విల్ స్విమ్ జట్టు మీద కూర్చుని అది ఎల్లాగా అంటూ ఉంటే అదేమీ వర్కౌట్ కాదు కాబట్టి ట్రై టు వాచ్ ది మైండ్ మనస్సుని చాలా పరిశీలించాలి మనస్సులో ఒక ఇమోషన్ వస్తుంది ఏదో కోరిక ఏదో ఫలానా అది కొనుక్కోవాలి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి ఏవబా ఈ మనసుకి ఇలాంటి ఇమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది వైజ్ మైండ్ ఈజ్ ఆస్కింగ్ లైక్ దిస్ వాట్ ఫర్ ఎందుకు ఇది వాట్ ఫర్ అని అడగాలి మనస్సును అడగ అన్న డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడు పెట్టుకున్నాడు డైమండ్ నెక్లెస్ ఎక్కడ పెట్టుకుంటాడు మెడ పెట్టు మెడ పెట్టుకుంటే బాగుండో ఎవరికి బాగుంటాడో నాకు బాగుండడవా నాకు కనపడినా కనపడదు ఊళ్ళో వాళ్ళకి బాగుంటుంది ఊళ్ళో వాళ్ళకి బాగుంటే నాకెవరికి ఈ విధంగా అలా యూ హూ వాచ్ అయితే అంటే వాచ్ చేస్తే అక్కడికి ఏమవుతుందంటే కొంతసేపు అయ్యేపటికి ఈ డైమండ్ నెక్లెస్ మీద ఉన్న కామన్ అవతలకి పోతుంది ఆ తర్వాత ఎవరైనా నిజంగా డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చినా ఎవరికి ఇంకోళ్ళకి పాపం యంగ్ పీపుల్ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి పొద్దుసారి తాగా పెట్టుకోమా అని చేసే అయిపోయింది ఊరికే అసలు కామన్ అంటే అని చెప్పాం డైమండ్ నెక్లెస్ అయితే ఇప్పుడు మరొకటి క్రోధం అలాగే ఏ భావజాలము మీకు మనస్సులో వచ్చినా ఐ హాచ్ట్ దానివల్ల చాలా అద్భుతమైనటువంటి పరిణామం వస్తుంది అంతరంగ వికాసం వస్తుంది మనిషికి జనాలు ఏం చేస్తారంటే ఇంటీరియర్ డెకరేషన్ అనే వదిలిపేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ముందు అవసరమైన దానికంటే పెద్ద ఇళ్ళు కట్టడం కట్టి దాని అంతా సామాన్తో నింపడం అవసరమైన దానికంటే ఎక్కువ సామాన్తో నింపేయడం నింపేసి దాన్ని ఇప్పుడు ఎలా అమర్చాలి అని వీడు దాని మీద రీసెర్చ్ చేసిస్తూ ఉంటారు అది ఎలా అమర్చాలో చెప్పేటువంటి స్పెషలిస్ట్లు కొంతమంది ఉంటారు వాళ్ళకి పదివేల రూపాయలు ఇరవై వేల ఇస్తే మీరు టేబుల్ ఎక్కడ పెట్టుకోవాలి ఆ టేబుల్ మీద చెప్తారు ఆ టేబులే అనవసరం అంటుంటే మళ్ళీ అది ఎక్కడ పెట్టుకోవాలో వీడు చెప్పడం ఆ టేబులే అనవసరం అసలు ఇంకే మాట వరుసగా చెప్పాను కాబట్టి ఇంటీరియర్ డెకరేషన్ అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇంటీరియారిటీ దేస్ మనస్సు మనస్సు డెకరేషన్ ఉండాలి ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ లోకి రాగానే కదిలితే కాలుకేదో తగి ఇట్లా సామాన్లు పెట్టారనుకోండి ఎంత కష్టం అయిపోతుంది ఎలా ఉండాలి అలాగ విశాలంగా వెళ్ళిపోయిట్లా ఉండాలి ఓపెన్ అలా నడిచి వెళ్ళిపోయిట్లా ఉండాలి ఇటు తగిలితే టీపాయి మోటాలను తగిలి అటు తగిలితే మరొకటి తగిలి అలా ఉంటే ఎంత కష్టమైపోతుంది దట్ ఈస్ నాట్ ఇంటీరియర్ డెకరేషన్ బెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్స్ రెండు ఉన్నాయి ఒకటి మొత్తం రూమ్ అంతా ఈ గోడ నుంచి ఆ గోడ దాకా ఖాళీగా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంటీరియర్ డెకరేషన్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఏమిటంటే మనస్సు ఇంటీరియారిటీ అంటే మనస్సు దానికి డెకరేషన్ ఏమిటి ఏకాగ్రత ధ్యానము అలా దాన్ని డెకరేట్ చేసుకుంటూ పోవాలి రహసి ఏకాంతే ఏకాంతంలో ధ్యానం చేయాలి నలుగురు ఎదుగురు కలిసి చేసేది కాదు అలాగే మళ్ళీ ఏకాంతం అని చెప్పేసి దానికోసం పెద్ద ఇప్పుడు మళ్ళీ డిజైన్ వాడి ఏమన్నా ఆర్కిటెక్ట్ని పిలిచి అలా మొదలు పెట్టద్దు ఏకాంతం అంటే ఎక్కడ ఏకాంతం కుదిరితే ఎక్కడ వీలైనంత వరకు ఏదైనా ఒక సేమ్ ప్లేస్ ఉంటే మంచిది చిన్న పూజా గృహం లాటుకుంటే మంచిది లేకున్నా పర్లేదు చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు కొంతమంది ఊరికే త్రీ బెడ్రూములు టూ బెడ్రూమ్లు ఎక్కడి నుంచి వస్తాయి సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్నారనుకోండి అన్ని రూములు అదే అది అన్నింటి కింద అదే పనికి ఎక్కడో మూల ఎవరికి కనపడని మూల ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చోడం కూర్చొని ధ్యానం చేస్తాం ఇది ధ్యానానికి బయట ఏమక్కర్లేదు బయట వాటి గురించి మీరు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ధ్యానం ఏం చేస్తారండి ఇలా ఈ కూర్చోడానికి అంత చోటో అంత చోట ఏదో చోట మూల చూసుకోవడం అక్కడ ఆసనం వేసుకుని ఇలా కూర్చోడం అయిపోయింది అప్పుడే ధ్యానంలోకి వచ్చేస్తాం ఇంక ధ్యానంలో దేశభావన ఉండదు ఎక్కడ ఉన్నాము అని ఉండదు ఇంకా కాబట్టి స్మాల్ స్పేస్ అది ఏకాంతమైన స్థానం అయితే మంచిది డిస్టర్బెన్స్టోజీ ఉండకపోవడం అది అలా అయితే మంచిది అప్పుడప్పుడు కళరిచి చూడడం ఏమిటవుతుందో అని అలా ఉండకూడదు కాబట్టి ఏకాంతంలో ఉండాలి భాష్యకారులు గిరి గుహాదౌస్ గిరి గుహ అని అంటున్నారు ఆయన అంటే ఆయన జీవించిన కాలము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జీవించారు శంకరుడు శ్రీకృష్ణుడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు వాళ్ళు చెప్పిన మాటలు కాబట్టి అప్పుడుండే సమకాలీన జీవనానికి తగ్గట్టుగా చెప్తున్నారు ఏదైనా ఒక కొండ గుహ కొండ గుహ అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొండ గుహ ఎక్కడి నుంచి వస్తుంది సిమిలర్ ఆది శబ్దం వేశారుగా అలాంటి చోటు ఒక కూర్చొని ధ్యానం చేసుకుంటాం పది మంది తిరిగి చోట ధ్యానం చేయకూడదు ఇప్పుడు పది మంది తిరిగి చోట ధ్యానం చేశారనుకోని ఏమవుతుందో చూసినా మీరు ఎలా ధ్యానంలో కూర్చోగానే పది మంది చూస్తారు చూసి క్రమంగా భక్తులు వస్తారు అక్కడికి భక్తులు వచ్చి పళ్ళు ఇవన్నీ పెట్టి వెళ్తూ ఉంటారు రూపాయలు నాణ్యాలు అవన్నీ పెట్టి వెళ్తూ ఉంటారు వీడు కళ క్యూ కూడా ఉంటుంది వీడు కళ్ళు తెరిచేసే ఇంకా ధ్యానం ఏమిటి కాబట్టి అలాగా పది మందిలో ఉండకూడదు ధ్యానం కేవలము ఏకాంతంలో మూడో కంటి వాడికి తెలియకుండగా మూడో కంటి వాడు అంటే శివుడికి తెలియకుండా అదే అంత ఏకాంతంలో నిరుధ్యానం చూసుకోవాలని అభిప్రాయం ఎలా చూసుకోవాలి ఏకాకీ అసహాయ రహసి ఏకాశేషణా సన్యాసీ ఏకాకీ ఏకాకీ ఏకాకీ అంటే ఏకహ ఏకాకీ ఈ ఏకాకీ పదము కొంత నిరసన దృష్టితో వాడతారు తెలుగులో ఆవిడ ఏకాకి వెళ్ళండి అనేదో కాకి అన్నట్టుగా అలా నిరసన దృష్టితో వాడతారు సంస్కృతంలో అలా వాడకూడదు ఏకహ అంటే ఎంత అర్థమో ఏక ఏకాకీ ఒంటరిగా ఉన్నాడు ఇంట్లో మన నలుగురు ఉన్నారంటే వాళ్ళ గురించి మీరు ఏమీ కాదు వాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఉన్నప్పుడే మీరు ఒంటరిగా ఉండగలగాలి అది రహస్యం ఇప్పుడు గిరిగుహలో కూర్చుని ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుంటూ కూర్చుంటే వీడు ఒంటరిగా ఉన్నట్టు కానే కాదు వాళ్ళందరూ ఇప్పుడు క్రౌడ్ లో ఉండాలి ఐఆమ్ ఇన్ ది క్రౌడ్ బట్ యెట్ ఐఆమ్ వన్ హు నోస్ హౌ టు బిలో ఇన్ ది క్రౌడ్ నోస్ ది ట్రూత్ అనేదో సామెత ఒకటి ఉంది చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అలా ఏకాంతంలో కూర్చో బస్సులో వెళ్తూ ఉంటే మంది ఉంటారు బస్సులో డజన్ మ్యాటర్ మనం ఏకాంతంగా ఉండిపోతా ఉంటాం పక్క వాడిని దోక్కుండా అంటే వాటితోటి కబుర్లు పెట్టకుండా ఉండాలి వాళ్ళు ఎవో అడుగుతారు ఎవో అడిగితే వాళ్ళకి ప్రేమగా మినిమం రిప్లై ఇచ్చేసి ఊరుకోవడం ఒకటి రెండు రిప్లైస్ ఇచ్చేటికి వాళ్ళకి అర్థమైపోతుంది వీడు వాగడు ఊరికే కబుర్లు పెట్టుకోడు అని తెలిసిపోతుంది వాళ్ళు ఊరుకుంటారు ఇంకొకటి దగ్గరికి పోతారు వీడితో పెట్టుకుంటే ఉపయోగం కాబట్టి ఆ విధంగా ఏకాంతంలో అలా ఉండాలి అంతే కానీ ఛాన్స్ దొరికింది కదా అని మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎక్కువగా అసలే మాట్లాడకపోవడం కూడా చాలా మంచిది మినిమం అత్యవసరమైన మాటలు ఏవో మాట్లాడడం తప్ప ఎందుకంటే ధ్యానానికి విఘాతం అయిపోతుందంట కూడా ఆ ధ్యానాన్ని ఒక యాటిట్యూడ్ కింద డెవలప్ చేసుకోవాలి అసహాయ అసహాయ అంటే ఫ్రెండ్స్ కంబైన్డ్ స్టడీస్ ఉంటాయి చూడండి అలాంటివి పనికిరాదు ధ్యానానికి తర్వాత భార్యాభర్తలు కలిసి ధ్యానం చేయటం అలాంటివి ట్విన్స్ కలిసి ధ్యానం చేయటం అలాంటివి ఉండవు ఇంతకీ ధ్యానం అంటే ఏమిటి ఏకాకీ రహస్యైన విశేషణాలు వేశారు కాబట్టి ధ్యానం యొక్క స్పిరిట్ వచ్చేస్తుంది వాటి నుంచి ఏమిటి స్పిరిటు సన్యాసము మెడిటేషన్ ఈజ్ సన్యాస మీరు ఆలోచించుకో స్పిరిట్ లో ఇన్ స్పిరిట్ ఇట్ ఈజ్ సన్యాస సన్యాసము అంటే అర్థం ఏంటంటే త్యాగము రెనౌన్సియేషన్ అది సన్యాసం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలా కూర్చున్నాను కూర్చుంటే ఇదిగో ఇక్కడ పద్మారావు నగర్ లో వీళ్ళందరి మధ్యన ఉన్నాను అంటే అందరినీ పట్టుకుని ఉన్నాను కదా మానసికంగా అందరినీ పట్టుకుని ఉన్నాను మీరు ఎవరిని పట్టుకున్నా మనస్సుతోటే పట్టుకుంటారు శరీరంతో ఏం పట్టుకుంటారు అని ఎంతసేపు పట్టుకుంటారో వాళ్ళని పట్టుకుంటారు సో అలా పట్టుకుని ఉంటారా ఉన్నాను మనస్సుతోటే పట్టుకోవడం సో ఇప్పుడు వీళ్ళందరి మధ్యన నేను ఉన్నాను అని అనుకుంటే నేను ఏం చేస్తాను అనమాట మనస్సుతో వీళ్ళందరినీ పట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ధ్యానం చేసుకుంటాను అంటే కళ్ళు మూసుకున్నాను అందరినీ త్యాగం చేసేసాను కదా కళ్ళు మూసుకోగానే పెద్ద త్యాగం అయిపోయింది సన్యాసం అయిపోయింది అదే ధ్యానం అంటే సన్యాసం అయిపోయింది అక్కడతో తర్వాత కళ్ళు మూసుకోగానే దేహము దేహాంతో తాదాత్మ్యం కలిగిన నేను దేహాభిమానాన్ని విదిలిపెట్టే వస్తున్నాను మనస్సును ఎప్పుడైతే మీరు వాచ్ చేయటం ప్రారంభిస్తారో దేహావతలకి పోతుంది సన్యాసం అయిపోయింది మనస్సును వాచ్ చేయగానే మనస్సు విలీనం అయిపోతుంది సన్యాసం అయిపోయింది దిస్ ఈస్ ది కండిషన్డ్ ఆర్ ప్రోగ్రెసివ్ రనన్సియేషన్ మెడిటేషన్ మెడిటేషన్ క్రియ కాదు మెడిటేషన్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ యాక్షన్ క్రియ కాదు ఇట్ ఈస్ నాట్ ఎ క్రియ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ స్థితి ఉండుట ఉండుట వేరు చేయుట వేరు మెడిటేషన్ చేయుటయా ఉండుటయా ఉండుట చేయుట కాదు దీంట్లో ఏమిటి చేస్తారు ఉండడం అలా ఉందంటారు అనుకోండి అంటే ఏం చేయమంటారు సార్ అంటే అలా ఉండు మళ్ళీ రెండు నిమిషాలు అందరూ మళ్ళీ ఏం చేయమంటారు సార్ అంటే ఏమిటి వాడు ఏదో ఒకటి చేస్తే కానీ వాడికి తోచదు అందుకోసం ఏం చేయాలి అటువంటి సంస్కారం గలవాడిని ధ్యానం అంటే నేను ధ్యానం చేస్తాను ఏమిటి ధ్యా పిండి ఇడ్లీ చేయడం చేయడానికి ఏమి చేసేది ఏం కాదు ఏదో పెసరట్లు దుప్ప అవి చేస్తారు ధ్యానాన్ని చేయరు చేసేందుకేం లేదు ఇక్కడ ధ్యానము అంటే మనిషి యొక్క స్వరూపంలో రెండు అంశాలు అనుభవానికి వస్తూ ఉంటాయి ఏమిటి నేను ఉన్నాను ఈ అనుభవం ఉందండి మహాత్మా లేదా నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా నేను చేస్తున్నాను అనే అనుభవం తర్వాత వచ్చింది ఈ రెండింట్లో ఏది ముందండి నేను ఉన్నాను ముందా నేను చేస్తున్నాను ముందా నేను ఉన్నాను ముందు అదే మీ స్వరూపం నేను ఉన్నానే మీ స్వరూపం ఆ స్వరూపం మీద వేసింది ఏమిటి నేను చేస్తున్నాను అది మీరు అధ్యారోపణ చేశారు దాన్ని నెప్పిన వేశారు అది అది ఇన్సిడెంటల్గా వచ్చింది తప్ప వచ్చింది అంచేతనే పోతుంది కూడా నేను చేస్తున్నాను వాడు ఏమంటాడు కొద్దిసేపు అయిన తర్వాత నేను మానేస్తున్నాను అంటాడు చేస్తున్నాను అన్నవాడు మరి ఇంకేమంటాడు మానేస్తున్నాను అని అంటాడు కాబట్టి చేయడం మానేయడం వచ్చింది పోయింది ఇప్పుడు ఏమైంది చేయడానికి ముందు ఏమిటి నేను ఉన్నాను మానేసిన తర్వాత ఏమిటి నేను ఉన్నాను ఇప్పుడు మీ యథార్థ ఏమిటి నేను ఉన్నాను అదే ధ్యానం కాబట్టి రెనౌన్సియేషన్ కర్తృత్వాన్ని కూడా త్యాగం చేసేస్తారు చేయడమే ఉండదు కాబట్టి మెడిటేషన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ మెడిటేషన్ ఈజ్ బీయింగ్ ఉండడం దాంట్లో గొప్ప రహస్యం మనకు అనుభవానికి వస్తుంది ఏమిటంటే చెయ్యడం స్వరూపం కాదు మరి ఏమిటండి నా స్వరూపం ఏమిటండి ఉండడమే నా స్వరూపము అనేది అనుభవానికి వస్తుంది సామాన్యమైన విషయం కాదు ఆ అనుభవం ఎవరికి వచ్చిందో వాడినే జీవన్ముక్తుడు అంటారు చాలా పెద్ద విషయం పెద్ద విషయమే అయినా మనకి మనకి దగ్గరగా వచ్చే విషయం కూడా కాబట్టి ఇక్కడ ధ్యానము సన్యాసి సన్యాసి స్పిరిట్ తీసుకోవాలి చూడండి ధ్యాన యోగంలో మూడు అంశాలున్నాయి ఒకటి చిత్త ఏకాగ్రత అది ఫస్ట్ పాయింట్ అదే కదా ధ్యాన యోగము ఉంటాయి రెండు చిత్త ఏకాగ్రతకి సహకరించే జీవన శైలి అది సో ఇప్పుడు మీకు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీ ధ్యానానికి మీరు కూర్చున్నారనుకోండి మీకు అనుభవానికి వస్తుంది మీకు పెద్దలు మీకు తెలుసు ధ్యానానికి కూర్చుంటే ఒకప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలు అలా ఉంటాయి కూర్చోలేడు వీడు వీడి వల్ల వదంటే ఐదు నిమిషాలు అయ్యేపటికి చాలే బహ్ అని లేచిపోతాడు ఎందుకంటే మనస్సు అలా కామ్ డౌన్ అవ్వడానికి అది సహకరించదు అది కలిసి రాదు ఎక్సైటెడ్గా రుజువు కూడా ఉంటుంది చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఐదు నిమిషాలు అయ్యేపటికి ఏదో ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ లాగా వచ్చేస్తుంది లోపల నుంచి వచ్చేసి చాలా అయ్యి ధ్యానం అని లేచిపోతాడు కూర్చోండి అనుభవంలోకి వస్తుంది ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఏమి చే ఏమైనా బరువు మూసాడా లేకపోతే చేదు మింగేడా ఏం కష్టపడిపోతున్నాడు ఏమీ లేదు ఇలా కూర్చోడలే కదా అదే చేయడు ఆ మైండ్ ఎక్సైటెడ్ అయిపోతుంది అనమాట అప్పుడు లేచిపోతుంది సో ఆ స్థితి ఉందనుకోండి మనస్సుకి ఇంక మీరేం ధ్యానం చేస్తారండి కాబట్టి ఇప్పుడు జీవనం ఎలా ఉండాలి మనస్సుకి ఆ స్థితిని పెంచిదిగా ఉండకూడదు మనస్సుకి ఆ స్థితిని తగ్గించేదిగా ఉండాలి ఇప్పుడు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చారనుకోండి వెళ్ళొచ్చేసి బాగా ఒళ్ళంతా అలసి వచ్చేస్తుంది అప్పుడు మీరు పడుకుంటే మీకు నిద్ర పట్టదు వెంటనే నిద్ర పట్టదు రాత్రి తొమ్మిదిన్నరకి పడుకున్న వారికి హాయిగా నిద్ర పడుతుంది రెండింటికి సినిమా నుంచి వచ్చి పడుకున్నాను నిద్ర పట్టదు రెండున్నరైనా నిద్ర పట్టదు ఇప్పుడో నిద్రపడుతుంది ఆ నిద్ర కూడా ఎలా ఉంటుందంటే కలత నిద్రగా ఉంటుంది అంటే చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది తప్పిస్తే ఖాధమైన నిద్ర పట్టదు కాబట్టి వీడు అలవాటు ఒక అలవాటు ఒకటి పడిపోయిందంటే వీడికి ఇంకా రాత్రి ఎప్పుడు పడుకున్నా ఫైవ్ లేచాడు అనుకోండి లేస్తాడు దేనికోసం లేస్తాడు కాఫీ కోసం లేస్తాడు ధ్యానం కోసం ఏమి లేవాడు అప్పుడు నీరసంగా రాత్రి లేటుగా పడుకున్న వాడికి ధ్యానం ఏమిటి కాఫీ తాగడం కోసం లేస్తాడు కొన్ని కాఫీ తాగుదాం ఎలాగో కొంచెం ఏదో డల్గా ఒక రకమైన నీరసంగా ఉంటే లేస్తాడు కాఫీ తాగుతాడు కాఫీ తాగి సరే టైం కదా కూర్చుంటాడు కూర్చుంటే రెండు నిమిషాల ఎక్కువ కూర్చోలేడుంటాడు ఎందుకంటే మనస్సు చాలా అలిసిపోయి ఉంటుంది ఎక్సైటెడ్గా ఉంటుంది తమో గుణము రజోగుణము రెండూ ఉంటాయి అలాంటి మనస్సు ధ్యానం చేయలేదు మనస్సు సత్వగుణంగా ఉండాలి అంటే కామన్క్యట్ ప్రసన్నంగా ఉండాలి మనస్సు అలా అట్టిపెట్టుకోవాలి మీరు అలా అట్టి పెట్టుకుంటే ధ్యానము చాలా సహజంగా మీకు వచ్చేస్తుంది కాబట్టి చిత్త ఏకాగ్రతకు ఉపకరించే మిత జీవనము మిత జీవనం మోటవేషన్ అంటారు మిత జీవనం ఏమిటి మితము అన్నీ మితమే భోజనం మితం నిద్ర మితం మాటలు మితం రమణ మహర్షి చెప్పేవారు మూడు మితం ఉండాలని వారు సాధకులకు రమణ మహర్షి అంటే ఆయన ధ్యానపురుషుడు ఆయన ధ్యానము కోసమే అవతరించాడా అన్నట్టుగా భగవానుడు అలాంటివారు ఆయన సో ఆయన ఏమనే వారంటే నువ్వు మితంగా భోజన చేయి ఎక్కువ భోజనం చేశారనుకోండి ధ్యానం చేయలేరు సో రాత్రి పార్టీకి వెళ్ళి ఈ బఫేలు ఇవే ఇవే ఉంటాయి వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఏవో ఏవో కార్డు ఒకటిస్తారు పిలిచారు కదా అని అలా పరిగెత్తుకు పులవమంటూ పోతుంటే అదేమవుతుందంటే ఏముంది వెళ్ళి భోజనం చేసి రావచ్చు బాగా హెవీ ఫుడ్ ఉంటుంది రిచ్ ఫుడ్ ఉంటుంది సో గులాబ్ జాము ఐస్ క్రీము ఇలాంటి రిచ్ ఫుడ్ తినేసి చక్క వస్తే తర్వాత బిర్యానీ బిర్యానీలో ఆయిల్ ఇది అది తర్వాత అన్ని స్పైసెస్ ఈ అన్ని అన్ని రకాల రిచ్ ఫుడ్ తినేసి వీడు వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తే హెవీగా ఉంటుంది పడుకుని సరిపోతుంది మొన్నటిపోతే ధ్యానానికి కూర్చుంటే ఆ ధ్యానం వర్కౌట్ కాదు మిత జీవనం ఉండాలి అంటే మిత ఆహారము తర్వాత రోజంతా చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉంటాడు ఏదో మాట్లాడతాడు చెప్పింది సో కొంతమందికి ఆ మాట్లాడే నోరు ఊరుకోదు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలా ఉన్నవాడు సాయంకాలం అయినప్పటికీ ధ్యానాన్ని కూర్చుంటాడు అయితే పొద్దున్నే ధ్యానాన్ని కూర్చుంటాడు ధ్యానం వర్కౌట్ కాదు ఎందుకంటే మనస్సు మాట్లాడడం ద్వారా ఎలా అంటే తీసుకోవడం కీ ఇచ్చి వాళ్ళు చూడండి అలా కీ ఇచ్చినట్ అయిపోతుంది మనస్సు అలా ఎక్ససైట్ అయిపోయి హై ఎనర్జీ స్టేట్లోకి పోతుంది ఆ స్టేట్లో ఉండగా మీరు ధ్యానాన్ని కూర్చుంటే అది వర్కౌట్ కాదు కాబట్టి ఎక్కువ మాట్లాడుకోడు ఇక నిద్ర కూడా మితంగా రాత్రి పదింటికి పడుకుంటే నాలుగున్నర ఐదింటికి నిద్రలేవడం తర్వాత వయస్సు ధర్మాన్ని బట్టి శరీరం యొక్క ఆరోగ్య ధర్మాన్ని బట్టి అవసరమైతే ఆసిన కాలంలో డాక్టర్లు కూడా చెప్తున్నారు డే టైంలో కూడా క్యాట్ న్యాప్ అని అంటే పిల్లి ఎప్పుడైనా పిల్లి చూశారండీ అదో మూల ఇట్ విల్ హ్యావ్ హెట్ హ్యాబ్ ఆ విధంగా చిన్న న్యాప్ మీరు తీసుకోవటంలో తప్పులేదు ఫ్రెష్ ఫ్రెష్ అవుతుంది ఈ మధ్యన ఐబిఎం మొదలైనటువంటి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు కూడా దే ఆర్ ఎంకరేజింగ్ క్యాట్నాప్ పూర్వం మధ్యాహ్నం పోయిన క్యాట్నాప్ ఉంటే ఛార్జ్ షీట్ ఇచ్చేవారు అది కూడా నువ్వు నిద్రపోతున్నావు ఆఫీస్ అవర్స్లోనూ ఛార్జ్ షీట్ ఒకటి లెటర్ వాడికి ఇవ్వడం అలా చేసేవారు హింస పెట్టేవారు కానీ అది పద్ధతి కాదు ఈ మధ్యన ఇంటర్నేషనల్ కంపెనీ మల్టీనేషనల్ దే ఆర్ ప్రొమోటింగ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఏ స్మాల్ రూమ్ విత్ ఎయిర్ కండిషనింగ్ ఎట్సెట్రా యూ కెన్ గో దాట్ and a kind of a small bed-like bed place, just lie down have a catnap. Go ahead and have some catnap and come back to the office. All I encourage you to do is go back to the office and come back to the office. Then you can't get fresh. You can't get any of your own rules. Therefore, in a night, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights, nights. సెవెన్ బిలో అంటే మీరు కొంచెం స్ట్రెచ్ చేస్తున్నారు అంటే నిద్ర తగ్గిందేమో చూసుకోవాలి కొంతమందికి సిక్స్ సరిపడుతుందేమో నేను చెప్పలేను కానీ యావరేజ్గా కామన్ మ్యాన్కి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ దాటిందంటే యూఆర్ ఓవర్ స్లీపింగ్ కాబట్టి మితమైన నిద్ర అని భగవాన్ మనం మహర్షి బాగా ఎక్సర్సైజ్ చేసేవారు కాబట్టి చిత్త ఏకాగ్రతకి ఉపకరించే మిత జీవనము ఇది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మనం సమాజ జీవనంలో సమదృష్టిని కలిగి ఉండుట సమదృష్టిని పెంపొందించుకోవాలి దానివల్ల ధ్యానము చాలా బాగా సాగుతుంది మీరు ఇంట్లో వాళ్ళతోటో లేకపోతే పక్కింటి వాళ్ళతోటో లేకపోతే ఊళ్ళో వాళ్ళతోటో దెబ్బలాడి లేకపోతే కన్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకుని మీరు ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోవడం అంటే మీరు అస్తమానం ఈనాడు లేకపోతే ఈ పేపరు సాక్షి ఏవో పేపర్లు ఉంటాయి మామూలుగా కనపడే పేపర్ చెప్తున్నాను నేను ఏదో పర్టికులర్ పేపర్ గురించి నేనేమంటా ఏదో పేపరు అలాగే దాన్నే అదేదో మహాభాగవతం అన్నట్టుగా చదివేసేస్తో ఆ టీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అసమానం వార్తలు వినేస్తో వీడు వాడిని కొట్టాడు వీడు వాడిని తిట్టాడు తిట్టిన దానికి వాడు ఇలా సమాధానం చెప్పడి సమాచారం అలా ఉన్నట్లయితే ఇంకా ధ్యానం వర్కౌట్ కాదు సమాజం అలా నడుస్తూ ఉంటుంది దాని గురించి ఇప్పుడు అర్జెంటుగా అది బాగుపడేది లేదు అది చెడిపోయేది ఉండదు అలాగే ఉంటుండే దానికి చెడిపోవడం ఉండదు బాగుపడ్డము ఉండదు అది చల్తాన దాని గురించి పెద్ద చింత చేయకూడదు ఆ ఫ్రస్ట్రేషన్స్ అవేం పెట్టుకోకూడదు ఏవో పోల్స్ వేస్తారు ఇప్పుడు అలా నా వాడిని ఎగ్గుతాడంటే అయ్యో అయ్యో వాడిని ఎగ్గితే వాళ్ళగా ఇలా నీరు కనుక పడిపోయారు అనుకోండి మీకు ధ్యానం చేడిపోతుంది వాడిని ఎగ్గడో మానేడో తర్వాత చూద్దాం నెగ్గినప్పుడు ఈశ్వరుని సంకల్పాన్ని బట్టి ఈజీ అవుతూ ఉంటుంది దాని గురించి మన ధ్యాన విషయాన్ని మనం చెడగొట్టుకోకూడదు ఈ విధంగా ధ్యానాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది సమదృష్టి మీరు చిత్త ఏకాగ్రతను అభ్యాసం చేసినట్లయితే ఎన్నెన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ఉదాహరణకి మీకు అనారోగ్యం ఏదైనా నొప్పి లాంటిది మంట నొప్పి అలాంటిది ఏదైనా ఉందనుకోండి ధ్యానం వల్ల అది తొలగిపోతుంది అలాంటి ప్రయోజనాలు కూడా క్రమంగా వస్తాయి మొదట డే వన్ రాదు క్రమంగా వస్తాయి ముఖ్యంగా మానసికమైన కలతలు అలజడి అన్నీ కూడా అవతలగిపోతాయి మీ మనస్సు ప్రశాంతమైపోతుంది కాబట్టి ధ్యానాన్ని మనం జాగ్రత్తగా అభ్యాసం చేయాలి ఇంతకుముందు కూడా నేను ఒక క్లాసులో ధ్యానాన్ని నేను కొన్ని పాయింట్స్ చెప్పాను వాటినే మళ్ళీ ఈవేళ చేద్దాము ఇంతసేపు పనిచేస్తా అని చెప్పి ధ్యానం కూడా ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది అందుకోసమని ఇంతకుముందు చెప్పిందే చెప్తాను కొత్తవేమీ చెప్పను ఇప్పుడు సో కొద్దిసేపు ధ్యానంలో మనం గడుపుదాము మీరు చేయాల్సింది లేదు జస్ట్ ఇగ్నోర్ అది అవుట్ సైడ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఇగ్నోర్ చేసేయండి దీపం ఎక్కువ ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తుంది అని పెట్టుకోకుండా అవుట్ సైడ్ సిచ్యువేషన్ ఇగ్నోర్ చేసేసి నిటారుగా కూర్చుంటాము నడుము మెడ తల మూడు కూడా ఒకే సరళ రేఖలో స్ట్రైట్ లైన్లో ఉంటాయి ఈ చేతులు రెండు ఒడిలో పెట్టుకుంటాము అరవ పైకి ఉంటాయి కుడి చేయి ఎడమ చేతిలో ఉంటుంది దాన్ని ఒక పద్మాకారంగా ఉంటుందని భావన చేయవచ్చు ఆ ఒడిలో పెట్టుకోవడం అంటే ఒడిలో ఎక్కడ ముందా వెనక్కిన మధ్యన మీ సౌకర్యం మీరు చూసుకోండి మీరు ఇలా రిటార్గా కొంచెం ముందుంటే బ్యాలెన్స్ బాగుందా మధ్యలో ఉంటే బ్యాలన్స్ బాగుందా ఎక్కడ బ్యాలెన్స్ ఉండాలి కదా అదే అది ఎక్కడున్నా పర్వాలేదు తర్వాత కళ్ళు ఆ కనురెప్పలు నొక్క రాదు ప్రెస్ అరమోడ్పు కన్నులు అర్ధనిమీలిత నేత్ర అంటారు ఎప్పటికప్పటికీ ఆ మనస్సులో వచ్చేటువంటి స్థితిని పరిశీలిస్తూ ఉండాలి మీరు ఎప్పుడైతే అర్ధనిమీలిత నేత్రాన్ని అభ్యాసం చేస్తారో నడుము నిటారుగా కూర్చుంటారో మీ మనస్సులో ఒక అద్భుతమైన మార్పు వెంటనే వచ్చేస్తుంది మనస్సులో ఉన్నటువంటి చాంచల్యమంతా కూడా జారిపోయి మనస్సు ఏకాగ్రమైపోతుంది స్థిరమైపోతుంది చూడండి ఎంత సరళమో సంసారంలో ఉండే కలతలని కల్లోలాలని అలజడిని విడిచిపెట్టేయటం ఎంత తేలికంటే జస్ట్ నిటారుగా కూర్చుని అరమోడ్పు కన్నుల మీద మనస్సు పెట్టేప్పటికి అన్నీ పోతాయి ఒకటి అవన్నీ మళ్ళీ మనం బొట్టు పెట్టే ఆహ్వానించి తెచ్చుకుంటే కానీ రానే రావు కూడాను అంత సింపుల్ అది ఇప్పుడు ఆ కనుగురుడ్లని కళ్ళకి మధ్యలో ఉంచాలి కనుగ్రుడ్లు వాళ్ళకి మధ్యలో ఉండాలి మధ్యలోనే ఉంటాయి మీరు కొత్తగా పెట్టక్కర్లేదు కానీ వాటిని ఆ విధంగా మనస్సుతో పరిశీలించాలి పెదవులపై చిరునవ్వు ఉండాలి అంటే ధ్యానాన్ని ఉల్లాసంగా చేయాలి కానీ బిగుసుకుపోయి చేయకూడదు అదేదో చాలా గొప్ప ఘనకార్యం చేసేస్తున్నాను నేను అన్నట్టుగా అలాగా ఎక్సైట్ అయిపోయి బిగించుకు అయిపోయి కూర్చొని చేయకూడదు ఉల్లాసంగా అతి సరళంగా ఉంటుంది ధ్యానం అంటే ధ్యానంలో చేసేది ఏమీ లేదు ఉండడమేగా సహజ స్థితి ఇది తెచ్చిపెట్టుకున్న స్థితి కాదు ఉండడం తెచ్చిపెట్టుకున్న స్థితి కాదు మనస్సు యొక్క చాంచల్యం తెచ్చిపెట్టుకున్నది మనస్సు ఏకాగ్రంగా ఉండడం అన్నది ఇది సహజ స్థితి ఆ సత్యాన్ని మనం గుర్తించి అలాగే ఆ సహజ స్థితిలో ఉండిపోవడమే ఉండడమే చేసేదేమీ లేదు మనస్సు ఇటున్నట్టు పరిగెడితే ఏం చేయాలి వెంటనే ఆ మనస్సుని వెనక్కి తీసుకొచ్చేసి దాన్ని మనస్సుని నిందించవద్దు ఖండించవద్దు తిట్టుకోద్దు మనస్సుని మనస్సుని మళ్ళీ ప్రేమగా చిరునవ్వుతో వెనక్కి తీసుకొచ్చేసి కనుగురుడ్లు మధ్యలో ఆ మనస్సును ఏకాగ్రం చేసేటమే దీన్ని శాంభవీ ముద్ర అని అంటారు ముద్రలో అనేక రకాలు ఉన్నాయి ఇది ప్రథమ ముద్ర మొట్టమొదటి అంటే శంభుడు శివునికి చెందిన ముద్ర శివుని యొక్క స్వరూపాన్ని మనకు అందజేసే ముద్ర ముద్ర అంటే స్థితి ఉండుట ఈ స్థితిలో దేహంలో చలనము లేదు మనస్సులో కూడా చలనము లేదు ఈ విధంగా దేహము మనస్సులు నిశ్చలంగా ఉండుట నిశ్చలంగా ఉండుట అది ధ్యానం దేహము మనస్సులు నిశ్చలముగా ఉండుట మనస్సు అంటూ ఇలా నిశ్చలంగా ఉంటే ఏమొచ్చింది ఏమైంది దీనివల్ల అది మనస్సు ఒకవేళ అంటే మీరు దానికి సమాధానమేమీ వెతకద్దు చిరునవ్వు నవ్వేసి ఊరుకుని మళ్ళీ మనస్సుని నిశ్చలంగా పెట్టుకోవటం మనస్సు అనొచ్చు ఇంకా ఎంతసేపు నిశ్చలంగా ఉండాలి ఆయన కళ్ళు తెరవమని ఎప్పుడు చెప్తాడు అని అలాంటి ఐడియాస్ ఏమైనా మనస్సుకొస్తే మళ్ళీ దాని గురించి కూడా మీరేమీ ఇబ్బంది పడకుండా చిరునవ్వుతోటి ఓహో ఈ మనస్సు ఇలా ఉంటుంది అన్నట్టుగా ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ మనస్సుని ఆ కనుగురుడ్లకి కట్టివేసి ఏకాగ్రంగా నిశ్చలంగా ఉండడం ఎప్పుడైనా మనస్సు అనొచ్చు ఏటు ఇలా నిశ్చలంగా ఉంటే అవయినట్టు ఏదో నామమో మంత్రమో ఉంటే బాగుంటుంది కదా అని ఆ నామమైనా మంత్రమైనా ఆ ఉనికికే పేర్లవి ఆ ఉనికియే దేవుడు కాబట్టి నామము మంత్రము వెయిట్ చేస్తాయి వాటికేం కంగారు లేదు ముందు నిశ్చలంగా ఉండడమే అభ్యాసం చేస్తాను నిశ్చలత్వం మరింత లోతుగా మీరు ఆ స్థితిని ట్రై చేయండి ప్రయత్నం చేయండి చేయాల్సిందలా కనుగురుడ్లను మీద మనస్సు ఫిక్స్ చేసేసి ఆ కళ్ళ మధ్యలో ఉంచడమే మరింత లోతుగా ఆ నిశ్చల స్థితిని నేను అనుభవానికి తెచ్చుకుంటాను ఇప్పుడు ధ్యానాన్ని విరమించి కళ్ళు మూసుకున్నట్టు పెట్టి నడుము ముంచుకుని మామూలుగా రిలాక్స్డ్గా కూర్చుని ధ్యానాన్ని విరమించాను నేను ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి అంటే ధ్యానం అంటే ఈ ధ్యానంలో ఇంకా మనం ముందుకు వెళ్తాము ఇప్పుడు నేను చెప్పిన ధ్యానం ఇది దీని చాలా సరళంగా ఉంది కదా అని దాని వాల్యూని మీరు తక్కువ అంచనా వేయవద్దు ఎప్పుడు కూడా ధ్యానంలోను యోగంలోను మీరు ఒక ప్రిన్సిపుల్ మర్చిపోకూడదు అదేమిటంటే డోంట్ బి రిసీవ్డ్ బై ఇట్స్ సింప్లిసిటీ సింపుల్గా ఉంది కాబట్టి అది పెద్ద విలువ ఇది మానవుని యొక్క మస్తిష్కం అలా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు వచ్చి ఏదైనా మహామంత్రం అటు ఉపదేశం నేను అన్నాను ఉపదేశిస్తాను దాన్ని అని వచ్చారు అని కూర్చోబెట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి గురు ప్రార్థన చేసి చెప్పండి రామా అన్నాడు అంటే ఆయన అన్నారు ఇదండి మహామంత్రం అన్నారు అంటే నేనున్నాను మీరు పనిచేయండి పుస్తటానికి నేను అన్నదనండి నేను మీకు మళ్ళీ మహామంత్రాన్ని మళ్ళీ ఇంకోప్పుడు ఉపదేశిస్తాను పుస్తకానికి ఇదే అనండి అని చెప్పేసి చెప్పేసి పని చేశారు అలా ఉంటుంది ఓంకారము ఓం అనేది నిర్గుణ పరబ్రహ్మకి ప్రతీక ఆ ఓం స్థానంలో వచ్చిన సగుణ బ్రహ్మ రామ దాని ముందు శ్రీకాని ఓం కాని ఇంకేమీ జస్ట్ రామ అది మహామంత్రం నామంత్రం కానీ ఇద ఇద మంత్రం అని మీరు ఎప్పుడైతే అనేశారో ఖటం అంటే పోయింది దాని విలువ సో ఆ విధంగా సింపుల్గా ఉంటే మనిషికి అది మనిషికి అది మనస్సుకి రాదు అలా కాకుండా ఓం హాం హ్రీం క్లీం సంతాన గోపాల కృష్ణాయ తేతున్న మహా అన్నారు అనుకోండి ఆ అనిపిస్తుంది అది మంచిదే నేను దాన్ని కాదన్నా మనస్సు వల్ల పనిచేస్తుంది మానవుల మనస్సు వల్ల పనిచేస్తుంది ఈ విధంగా మనస్సు మనల్ని చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది సుమాండి ఆ ట్రిక్స్ని మీరు నా దగ్గరికి రానివ్వండి అలాగే ఉంటేనండి ధ్యానం ఉంటేనో అని మీరు అనేసారంటే అయిపోయింది దాని సారం అప్పుడైపోయింది ఇప్పుడు నేను చెప్పిన ధ్యానము ఇది సర్వోత్కృష్టమైన ధ్యానం అంత విలువైన ధ్యానం ఆ మనస్సు యొక్క నిశ్చలత్వం ఏదైతే ఉందో ఆ మనస్సు యొక్క నిశ్చల స్థితి అంటే ఆత్మ చైతన్యం మీరు అక్కడ సచ్యుద్పంగా ఉండిపోతారంటే ఇంకా చలనమే ఉండదు సచిత్ అయిపోతారు సచ్యిత్ అంటే బ్రహ్మండ అది అంచేతమే హర రహ హర రహసి స్థిత అంటే హర ఈశ్వరుడితో సమానం అయిపోతాయి కాబట్టి దాని విలువని తక్కువ అంచనా వేసుకోద్దు మీరు రోజు ఉదయం సాయంకాలం వన్ వీక్ మీకు ఇది ఎక్సర్సైజ్ హోంవర్క్ మళ్ళీ శనివారం క్లాస్కి వచ్చే వరకు ఉదయం సాయంకాలం విడవకుండగా ఐదు నిమిషాలు తర్వాత తర్వాత పెంచడం మినిమం ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పాను నేను ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు ఉదయం సాయంకాలం నిశ్చిలంగా ఉండడం మీరు అభ్యాసం చేసినట్లయితే మళ్ళీ శనివారం నాడు ఆరు గంటలకి మీరు ఐదు నిమిషాలు తక్కువ ఆరింటికి వచ్చేసేయండి మళ్ళీ ఆరు గంటలకి క్లాస్ను మొదలుపెట్టు కొనసాగిద్దాం హరి ఓం సత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు